అటువంటి సూత్రమును అంతర్యాన్ని నువ్వెరుగుదువా అని అడుగుతున్నాను వేదవా అహం గౌతమా సూత్రము సత్యాంతి అని అడిగాడు గౌతమును అడిగాడు ధ్యానం కాబట్టి మీకు ఈ అంతర్యాన్ని నేను తెలుసున్నాను అంటే ఆయన ఏం చెప్తున్నారంట తెలుసు తెలుసుకుని చెప్పకపోతే ఎవరు చెప్తారా బారా అసత్యం చెప్తారా అసత్యం చెప్పదు తెలుసు లేకపోతే ఎప్పుడూ ఇస్తున్నారు చూద్దాం అంట అంతేగాని తెలియదు అని అసత్యం చెప్పదు కదా సో ఏ దోటమా అంటే ప్రశ్న వాడు లోతముడు నేను ఎదుగుతున్నాయి కదా లేదా పక్కన బాగుంది అని బాగా అడిగితే వాళ్ళు విడత ఇస్తే వై అవుతుంది సమాత్రం సంధి మీరీ పాటి గుర్తుపడ్డాను బాగానే కాదు వై నిశ్చయముగా ఎదుగు నేను ఖచ్చితముగా ఎదుగుతు ఆ సూత్రమును ఎరుగును అంతర్యాధము కూడా నేను ఎరుగుతు ౌతమీ ఇప్పుడు అధ్యాయం ప్రారంభించినప్పుడు ఉద్దాలకహ అరుణి అన్నారు ఇప్పుడు గౌతమ అంటున్నారు ఎందుకు ఎవరు ఆయన పేరు ఏమిటి ఉద్దాలకు మరి అరుణ ఏమిటి అరుణి కొడుకు మరి గౌతమేమిటి గోత్రం ఓకే కాబట్టి గౌతమ గోత్రీకుడు అరువు మీ కొడుకు ఉద్దాలప్పుడు ఈ ప్రశ్నని వేసినాడు ఆయన కోసం ఇవన్నీ ఎందుకు అంటే ఏదో కథ చెప్పేప్పుడు మాకు అవన్నీ చెప్తారు ఓకే కాబట్టి అవుతామా నేను ఎదుగుతు అహం వేద వేదా ధాతు మీరు వేద వేత్తి విత్త విదంతి వేత్ విత్ వేదీ వి ఎందుకంటే లిట్టు ప్రత్యయాలను లట్టుకి విధించడం విధు ధాసులు లిట్టు ప్రత్యయాలు ఎలా ఉంటాయి ప్రథమ ఆయకవచనం నాలో ఉంటాం ప్రథమ పురుష ఏకవచనం నాలుగు ఉత్తమ పురుష ఏకవచనం నాలుగు అంటే అందరు ప్రథమ పురుష రూపము ఉత్తమ పురుష రూపము ఏకవచనంలో సమానంగా ఉంటాయండి అవి చేతులు చేయాలి కదా బ ఎలా ఉంటుంది బొబు బురుషలా ఉంటుంది బిబు వి కాబట్టి వేద అంటే సహా స్వం వేద అనుకోడు స్వం వేధ అన్న అన్నట్టుగా ఆయన స్వం వేద అన్నట్టుగా పెరుగు నేనే వెళ్తున్నాను అని చెప్పాడు అని దానికి వివరిస్తున్నాడు ఆయన సహోమాచ ఇది వేదం వేదంలో వాయుదేవత్తను ఆ ప్రజాపతిగా హిరణ్యదర్శినిగా భావిస్తారు ఇప్పుడు మీరు మీరు చూడండి ఇది ఎలాగంటే ఈ పవర్ పవర్ స్టేషన్ ఉంటుంది ఎక్కడుంది శ్రీశైలంలో ఉంది పవర్ స్టేషన్ అక్కడ పవర్ జనరేట్ అవుతుంది ఆ శ్రీశైలంలో జనరేట్ అయిన పవరు మీకు ఎలా అనుభవానికి వస్తుంది ఆ జనరేట్ అయినట్టుగా అనుభవానికి రావట్లేదు దాన్ని ఈ ఈ స్తంభం దగ్గరికి వస్తుంది అక్కడ జనరేట్ అయినప్పుడు దాని ఓల్టేజీ పదివేల ఓల్ట్స్ ఉంటాయి ఈ స్తంభం దగ్గరికి వచ్చేటికీ ఆరు వందల అరవై అక్కడి నుంచి స్టెప్ డౌన్ చేసి రెండు వందల ఇరవై ఓల్డ్స్ లో మీకు లోపల చూస్తున్నాం రెండు వందల ఇరవై ఈ రెండు వందల ఇరవై మోడలు మనం అమెరికా నుంచి తెలుసుకున్నాం సరే రష్యా నుంచి తెలుసుకున్నా అమెరికా మోడల్ నూట పదే వాళ్ళు నూట పదేళ్ళ నుంచి వచ్చిన్నారు తెలిసిన షాక్ కొట్టినా మనిషికి పోవడం మనకి షాక్ కొడితే ఇంటికి మీకు అమెరికాలో ఎలక్ట్రిక్ షాక్ ఎవడకపోవడం షాక్ కొడుతుందంటే షాక్ కొట్టింది చేస్తారు షాక్ కూడా చెంపిటిగా ఉంటుంది ఇక్కడ షాక్ కొట్టిందంటే ఇంకా వాడి నమ్మకం తాలిపోతుంది మనిషి ఇంకా ఒకసారి ఫిక్స్ అయిపోతే దాన్ని మార్చడం మొత్తం సిస్టమ్స్ అన్ని ఉన్నాయి కదా ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకా బాగా తెలుస్తాయి విషయాలు కాబట్టి మీకు ఎలక్ట్రిసిటీ అనుభవానికి వస్తుంది కదా మీకు ఏ రూపంగా అనుభవానికి వస్తుంది టూ ట్వంటీ రూపంగా అనుభవానికి వస్తుంది టెన్ థౌజండ్ ఓల్డ్స్ రూపంగా మీకు అనుభవానికి రావటం ఇప్పుడు టూ మీకు అనుభవానికి వచ్చింది కనుక టెన్ థౌజండ్ ఉందంటారా లేదంటారా ఉంది కొంచెం స్వామీజీ ఆయన సీరియస్ గా చెప్తూ ఉండేవారు ఎలక్ట్రిసిటీ చెప్పేవారు కదా ఎలక్ట్రిసిటీ చిన్మయానంద గారు మళ్ళీ నేను పట్టుకున్నా స్వామీజీ ఎలక్ట్రిసిటీ మీద ఇంట్రెస్ట్ ఉండేది పైగా ఆయన అన్నారు కూడా ఈ ఎలక్ట్రిసిటీ దృష్టాంతం నేను చెప్పను అంటే ఎవరో అన్నారు స్వామి టీవీ చెప్తాడు చెప్తే చెప్పను నేను చెప్పను చెన్మయానంద గారు ఎలక్ట్రిసిటీ నేను మళ్ళీ ఎలక్ట్రిసిటీ స్వామీజీ అన్నాడు నువ్వు ఉన్నావంటే నీ తండ్రి ఉన్న ఉండాలా తాత ఉండి ఉండాలా మొత్తా పది తరవా పది తరాల క్రితం ఒక ఆయన ఉండి ఉండాలా అదే నమ్మకం నమ్మకం లేదా నువ్వు ఉన్నావు కదా వంద తరాల క్రితం ఒక ఒక పెద్ద మనిషి లేకుండా నువ్వు ఉండగలవా ఉండలేవు కదా కాబట్టి వంద తరాల క్రితం కూడా అదే రకంగా హిరణ్య గర్భుడు లేకుండా నువ్వు ఉండగలవా అని ఆయన అల్లం చెప్పారు అది పదివేల ఓల్డ్స్ లేకుండా మీ టూ ట్వంటీ ఓల్డ్స్ ఉండగలరా టూ ట్వంటీ ఓల్డ్స్ అనుభవానికి వస్తోంది కనుక పదివేల ఓల్డ్స్ ఉన్నది ఏమండి అదే విధంగా వాయువు మీ ప్రాణాల్ని నిలబడుతో మీకు అనుభవానికి వస్తోందా లేదా వస్తోంది కాబట్టి హిరణ్య గర్భుడు ఉన్నాడు హిరణ్య గర్భుడు లేకుండా అంటే ఇన్ఫినిట్ పవర్ హిరణ్య గర్భుడు మీకు వాయువు లోపలికి వచ్చి బయటకు వెళ్లి మీ ప్రాణాలని నిలబెట్టడము సంభవముగునా కాదు ఇది వైదిక దృష్టికోణం అందుకనే మీరు విన్నారు నమస్తే వాయువ ప్రత్యక్షం బ్రహ్మ బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మాసిమేవ ప్రత్యక్షం బ్రహ్మ భవిష్యామి వాయు వాయువు హీరం చేయకు నీకు నమస్కారం నీవు ఎక్కడో తెలియకుండా దూరంగా ఉండే బ్రహ్మం కాదు మాకు తెలుస్తూ ఉండే బ్రహ్మము నేను గట్టిగా నొక్కి ఉత్సాహిస్తున్నా అదే ఉత్సాహిస్తాను మాకు డైరెక్ట్ గా తెలుస్తూ ఉండే బ్రహ్మము అంటే ఇప్పుడు పురాణ దృష్టి వచ్చిన తర్వాత వాయువుని ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు వాయువుని ఎవడో ఆలోచిస్తాడు ఇంకా పెట్టి ఆరాధించడం తప్ప వాయువుని ఎవరో ఆరాధిస్తాడు అధ్యాత్మ దృష్టి పోయి మీరు అధ్యాత్మంలో చూసుకోండి అధ్యాత్మంలో చూసుకుంటే మీ ప్రాణాలను నిలబెట్టి మిమ్మల్ని మనిషిగా నిలబెట్టిది ఎవరంటే వాయువు తర్వాత యజ్ఞాలు ఉంటాయి శ్లోక వాటిల్లో మొట్టమొదటి చేసేటువంటి యాగము నాకు వాయువ్య యాగము అని పేరు వాయుదేవతామైన యాగం చాలా ప్రధానమైన యాగం ముందుగా వేద పండితులు యజ్ఞం చేసేప్పుడు ఈ రోజు ఏమిటండి ఇప్పుడు కర్మ అంటే వాయువ్యం అని అంటారు అంటే వాయు విద్య యాగము అని అర్థం చాలా ప్రధానమైన చంద్రోజలో సంవర్గ అనే ఒక ఉపాసన కలదు దాంట్లో సంవర్గ ఎవరు తెలిసినా సంవర్గ సంవర్గ స్వామి విజితాత్మానంద గారు లాస్ట్ ఇయర్ కృషి కృష్ణలో సంవర్గ విద్యని పోషించినారు పండితులైన ఆయన దాన్ని నేను ఎవరికి సంవర్గ విద్య పాఠం చెప్పలేదు ఎందుకంటే ఏదో జ్ఞానభాగం చెప్తున్నా ఉపాసనలు తక్కువ చెప్పాను ఈ సంవర్ధ విద్య ఇంతవరకు చెప్పే సందర్భం రాదు సంభావం దాంట్లో ఒక అఖి ఉంది ఇప్పుడు నేను వెళ్ళే అభివృద్ధి వచ్చిందిలే నేను సంవర్ధ విద్య చెప్పలేదు ఆయన చెప్పారు నిత్యాత్మతి వాయువు ఉపాసముగా వేదములతో కనపడుతుంది వేదంలో ఎక్కడికి వెళ్ళినా వాయువు యొక్క ఉపాసన కనపడుతూ ఉంటుంది ఈ సూత్రమును మేము ఎదుగుతు ఎదుగు ఎవరు ఎవరండి ఆ స్వయే సహోవాయుడు వణి గౌతమ ఆ సూత్రము వాయువేళ నిన్ను నన్ను సకల ప్రాణంలో నిలబెట్టేది వాయువే ఇప్పుడు కాదు పశువులు పక్షులు కూడా గాలి తీర్చిపెట్టుతాయి మనుషులు పశువులు పక్షులే కాదు చెట్టు చేయవలు కూడా గాలి తీర్చిగొడుగుతాయి చెట్లు గాలి తీర్చుకుంటాయి తెలుసాలి చెట్టుకి గాలి లేకుండా చేసే శక్తి ఎగిపోతుంది చచ్చిపోతుంది కాబట్టి వాయువు సకల ప్రవాహంలో నిలబెట్టేది ఈ దృష్టి దృష్టి చాలా వైదికమైన దృష్టి వైదిక ఋషులు దేవుణ్ణి ఆరాధించారు వాళ్ళు ఎలా ఆరాధించాలంటే ఓ గుడి పెట్టి దాంట్లో మోహం పెట్టి ఆరాధించాలి లేదు వాళ్ళు ఎలా ఆరాధించలేదు వాళ్ళు ఎలా ఆరాధించాలంటే తూలుగా సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ ఒకే ఒక తత్వము అనంతమైన తత్వము ఏమిటది దానికి సూత్రము అన్నారు అన్ని ప్రాణులను కలిపుతూ ఉంటుంది కనుక సూత్రం ఆ పేరు పెట్టి అది ఏమిటది ఇవ్వాల్ అని ఆ విధంగా వాళ్ళు ౌతమ్రేణాయి పరలోకము సకల ప్రాణులు వీటన్నింటినీ గునది ఎవరు అని అడిగారు అంటే అది వాయు ఇక్కడ వాయునికి రెండు అర్థాలు టూ ట్వంటీ మీరు అనుభవానికి టెన్ థౌసండ్ అంటే ఎక్కడ ఉంది మీకు అనుభవానికి రాదు అలాగే వాల్యూ అంటే మీరు దాన్ని తీర్చి ఉడిచి లోపల ప్రాణాలని నిలబెట్టే వాయువు ఇది మనకు అనుభవానికి వచ్చేది మనకు అనుభవానికి రాకుండా సూక్ష్మంగా ఉండే వాయువు కలుగుతుంది ఆ రకంగా ఆ సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి ఆ వాడివే ఈ లోకాన్ని పరలోకాన్ని సకల ప్రాణులను విచ్చే చేసు అండ్ తర్వాత మంత్రాలు చూద్దాం వాళ్ళు వై గౌదమా ఇప్పుడు ఎలాగుందంటే దేవుడు ఎక్కడున్నాడో చెప్పను అడిగాను దేవుడు ఎక్కడున్నాడో చెప్పు ఆ ప్రశ్నలో అభిప్రాయం ఏంటి అని కూడా అక్కడ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అని అనిపిస్తాను కానీ దానికి సమాధానం ఏంటి హిందు గల బిందుని సందేహాన్ని బాగా చేశారు చక్రి సర్వో పద్ధతి అలాగే సూత్రాలు ఏదో చెప్పు సూత్రమే వాయువే సూత్రము ఆ సూత్రము వాయువే నాణ్యత మన వాయువు వాయువు అంటే నీకు అనుభవానికి వచ్చే వాయువు కావచ్చు లేదా సృష్టికి మూలమున్నందుంటే సూక్ష్మమైన సూత్రము లేక సూత్రాత్మ దానికి వాయువు పేరు సో ఆ వాయువు వేరు వాయువుని సెంటర్ చేస్తున్నారు వాయు సూక్ష్మం ఆకాశే ఇష్టం భృథివ్యాదీనా ఇప్పుడు ఇలా బ్యాక్ తిరిగితే వస్తోంది వాయువు అది అదే సూత్రాత్మ అన్నానికి ఏం లేదు అన్ని అది స్థూల రూపం సూక్ష్మ రూపం ఒకటి చెప్పాలి ఎందుకంటే పృథిలిని నిలబెట్టేది కూడా వాయువే గాలికిచ్చి నిలబెడుతుంది అదిగా కృషి లోపల ఉంటే కృషి మీరు నిలబెట్టేది కూడా వాడువే కాబట్టి అది అత్యంత సూక్ష్మమైనది ఎంత సూక్ష్మం అంటే ఆకాశము వలే సూక్ష్ ఇక్కడ సూక్ష్మము అంటే అర్థమైన తెలుస్తున్నాండి వ్యాపించేది ఏది సూక్ష్మమో అది వ్యాపకమో అవుతుంది కాబట్టి ఇక్కడ గాలి ఉందండి అక్కడ గాలి లేదు అంటే అర్థండి ఇక్కడ స్థూలంగా గాలి అక్కడ స్థూలంగా గాలి అది సూక్ష్మంగా అంతకాదు ఓకే సప్తదశం కర్మవాసనా సమభావి ప్రాణి నాశంకర భాష్యం ఎలా ఉంటాను ఇది మామూలుగా భోజనం చేసినట్టు కాదు అయితే తక్కువ చేసుకున్నట్టు అలాంటిది లాస్టి లేదంటే పురాణ కాలక్షేమం ఉంటుందో అది కాదు అయితే భయం చేయడం తపలా శాస్త్రం ఇందులో శంకర భాష్యం అత్యాద బహుదారం యొక్క భాష్యశలంగా మాఘ మహాకవి మాఘ మహాకం రాదు మళ్లీ నా పశువును మాఘే మేఘే గతం వైసండ్ మాఘానికి పద్దెనిమిది సర్కెలో ఇరవై సత్తులు ఉన్నాయి ఈ అఖ్యానం ఈ మేఘతో రెండు సఖలో ఈ అఖ్యానం రాసేవి నా వయస్సు అయిపోయింది సిద్ధంగా ఉన్నాను ఆ రకంగా ఈ బృహదారం బావి రాసేపడికి నా పది సన్యాసం అయిపోయింది అప్పుడు పది పది సంవత్సరాల ఐదేళ్ళు పది ఏళ్ళు కదా ఐదేళ్ళు మూడేళ్ళు తర్వాత ఇంకో రెండేళ్ళు ఐదేళ్ళు అయితే అంత జటిలమైన భాష ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా కొంత దిన చేస్తే బాగు మేము అనిపిస్తూనే ఉంటుంది ఈ వాయువు ఇదేమిటంటే సూక్ష్మమైనది ఇంకే గాలి పీల్చు విడిచిపెట్టేవనే కాదు ఇప్పుడు గాలి పీల్చారు అపాన అంటారు విడిచిపెట్టారు ప్రాణ అంటారు ఆ మధ్యలో దిగబెట్టారు దాన్ని ధ్యాన అంటారు ఉదాహరణ రక్తం ప్రసరింపజేసేది అది సమాన అన్ని వాయువులేరు దీంట్లో పీల్చేది విడిచిపెట్టేది స్థూలంగా తెలుస్తూ ఉంటాయి మిగతాప్పుడు సూక్ష్మములే ఇంకా చూపు కళ్ళుతో చూస్తున్నారు అంటే ప్రాణశక్తి ఉండాలా అది వాయువే ప్రాణ వాయువు అంటే ప్రాణం కదా చెడుతో పెడుతున్నారు అది వాయువే కాళ్ళతో నడవడం చేతులతో పట్టుకోవడం మనస్సుతో సంకల్పించడం అది వాయువే కాబట్టి ఇప్పుడు ఈ వాయువు ఎన్ని రకాలుగా ఉందో తెలుసు అంటే సప్తదశ పదిహేడు రకాలుగా ఉన్నాయి ఏమిటి పదిహేడు విషయముడు శబ్దస్పంశూపరగంధ ఐదు ఏమంటాయి మనస్సు బుద్ధి ఈ పదిహేడింటి ముఖ్య దీన్ని లింగ శరీరము అని అంటారు అది లింగం అంటే లింగం అంటే మనం ఓడిగా మనం అది లింగ శరీరం అవును లింగ శరీరము ఆ పేరులో వచ్చింది లింగం అనే పేరల్లా వచ్చింది లింగతే అనే అంటే లింగం ఈ లింగ శరీరమును బట్టి దాని వెనుక ఆ ఆత్మ చైతన్యము ఉన్నది అని మనకే తెలుసుకోవడానికి అవకాశము కలదు కాబట్టి దానికి లింగం అని తెలిసారు తర్వాత మూడవ జన్మ ఈ జన్మ తరువాత జన్మ ఆ సంస్కారములు మంచి కర్మ చేసుకుంటే పుణ్యము సుఖము చెడ్డ కర్మకి పాపము దుఃఖము ఇవన్నీ కర్మ వాసనలు ఈ కర్మ ఆ లింగము నండే నిలిచి ఉంటాయి పురాణానికి దర్శనానికి కావటెలా ఉంటుంది పురాణంలో కర్మవాధనలు ఎక్కడ ఉంటాయి ఒక పెద్ద చిట్టా పుస్తకంలో ఉంటాయి ఆ చిట్టాపుస్తకం ఎక్కడ ఉంటుంది యమధర్మరావి గారు పక్కన కుర్చీలో యమధర్మరావి గారి దింసనం మీద కుట్టుంటే పక్కన దివానిజీ లాగా చిన్న పీట వేసి కుట్టుంటాడు లేకుండా టేబుల్ పెట్టుకుని ఎవరు ఆయన చిత్రముప్తులు ఆయన పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో ఉంటాయి చిట్టా పుస్తకంలో ఆఖరికి మన బతుకులన్నీ చిట్టా పుస్తకంలో వెనుక వచ్చాయి చిట్టా పుస్తకం ఉన్నది సేకి ఉన్న చిట్టా పుస్తకాన్ని చూసి మనం అనుకున్న మాటనా లేకపోతే దాని సంస్కారము తెలుసుకునే ఉంది కానీ సినిమాలకి తప్ప ఈ మాటలు సినిమా లీలాంటి పనుకొస్తాయి స్క్రిప్ట్ సినిమా తప్ప దాంట్లో స్నానం ఏమీ లేదు చిత్ర అంటే రకరకములు గుప్తే రహస్యంగా ఉంటాయి అది చిత్రగుప్త కర్మవాసీలు ఎన్ని రకాలు ఉంటాయంటే ఎన్ని ఏడుచండి కొన్ని మంచి కొన్ని చెడు అలాగా మూడి లాగా అలాగే ఎన్నెన్నో ఉంటాయి అది చిత్ర చిత్ర అంటే అనేక రకములు తర్వాత గుప్త అంటే రహస్యంగా ఉంటాయి రహస్యంగా ఎక్కడుంటాయి అదిగో ఆ సప్తదశ లింగం ఉన్నదే దాన్ని ఆశ్రయించుంట అంటే వెళ్ళి దానితో కూర్చుంటాయా ఆ లింగం మీద కూర్చుంటాయా కూర్చోవు ఆ లింగంతో విడదీయరాని చదువుగా కలిసిపోయి ఉంటాయి దాన్ని సమవాయి అంటే కాబట్టి లింగ శబ్జ్ మనిషి ప్రాణం పోయినప్పుడు ఈ లింగ శరీరం బయటకు పోయి వెళ్ళి ఇంకొక స్థూల దేహాన్ని సంపాదించుకుంటుంది ఈ దేహాన్ని ఇంకో దేహానికి వెళ్లేది ఎది లింగ శరీరము ఆ లింగ శరీరంలో కర్మవాసనలన్నీ కలిసిపోయి దాన్ని ఉంటాయి కనపడకుండా పుణ్య పాప కర్మ వాసనలన్నీ దానివన్నీ ఉంటాయి అంతేగాని పుస్తకంలో రాసి ఉంటాయా పుస్తకంలో ఎంతమంది మంది రాస్తారండి ఎటు రాత్రీలో ఎలాగంటే ఓ భక్తుల్లో తోపి పెట్టుకుని రాస్తా ఇదంతా సేఫ్ మీడింగ్ ఎంత పొడుగు పుస్తకంలో ఏదో అప్పులు లెక్కలు రాసుకున్నదా అది దూసిపెట్టింది కది కాగితం కనిపెట్టిన తర్వాత వచ్చిన కథ అంతారా కాగితం కనబట్టడానికి ముందు వచ్చిన కథనా అది కాగితం కనిపెట్టిన తర్వాతే వచ్చింది కథ కదా కాగితం మీద రాసుకున్నాడు కదా తర్వాత వచ్చింది కాగితం ఎప్పుడు కనిపెట్టారు తెలుసు త్రీ థౌజండ్ బీసీ ఈజిప్ట్ లో కనిపెట్టారు పపాయి రస్ పపాయి రస్ అని ఒక బీచ్ ఉన్నాయి ఆ నైరు నది తీరా ఇలాగా ఇక్కడ పుంగ పుంగ గట్టి మునిచ్చేటట్టుగా పపాయి రస్ అనే గట్టి మునిచ్చింది ఆ గట్టిని ఆకులన్నీ తీసేసి ఆ కాండాన్ని ఇలా బతుల కింద చేసి ముంద చేసి దాన్ని ఆకు దాన్ని ఇలా భరిస్తే కాగితం తయారైంది ఒక దశ నుంచి వచ్చింది కాబట్టి దానికి పేపర్ అనే పేరు వచ్చింది అనువాళ్ళు తెలుగు అనువాళ్ళు చేసి పేపర్ కాగితము అని అనువాళ్ళు పేపర్ అయినా పేపర్ కాగితము పరీక్షలు రాసేపుడు నాకు ఎడిషన్ పేపర్ కాగితం ఇవ్వండి పరీక్షలు కాబట్టి అది ఆ లింగము ఈ సూత్రాత్మ చేతనే నిలబెట్టబో చూస్తున్నాడు సమష్టి కాబట్టి ఎలక్ట్రిసిటీ పదివేలాగే రెండవ వందల రెండు పదివేలు అదే రెండో వందలే అదే సమష్టి అదే విజయస్టి కాబట్టి సమష్టిని విఎస్టిని నేను విడదీశానంటే మీకు తత్వం తెలియలేదు బంగారం సమష్టియా బిఎస్టియా రెండు అదే సమష్టి అదే కోలాలు బంగారం గదుల నుంచి బంగారం కొన్ని టర్నులు బంగారం తీశారు వెయ్యి టర్నులు బంగారం వచ్చింది అది సమష్టి మీ మెడలో నెక్లెస్ ఉండే పులు అది విఎస్టి ఎస్టియే సమష్టి సమష్టియే విఎస్టి ఏమంటే మీ ఇంట్లో వచ్చిన నల్లా నీళ్లు ఆ పైన ట్యాంకర్ లో ఉన్న నీళ్లు ఆ రెండు ఒకటేనా వేరు ఇప్పుడు మీరు సమాధానంగా చెప్పాలి వేరు వేరుగా కనపడతారు ఒకటే అని చెప్పాలి వేరువేరుగా కనబడుతున్నాయి కాబట్టి వేరు అని చెప్పి మీరు ద్వైతవుతారు అవ్వద్దు మంచిది కాదు ఎందుకంటే నల్లాలో మా ఇంట్లో నల్లాల్లో నీళ్లు మా ఇంట్లో బిందులో నీళ్లు అక్కడ ట్యాంకర్ లో వేర్వేరుగా కనపడుతున్నాయి కనుక అది వేర్వేరు అంటే ధ్వైక్ అవుతా వేర్వేరుతాయా కొంచెం బుట్టబెట్టి ఆలోచించు వేర్వేరుగా కనపడుతున్నాయి చిన్న బిండి కనుక ఇది తక్కువన్నట్టు అది చక్క ధ్యాంకర కనుక ఎక్కువ అన్నట్టు అలా కనబడుతున్నాయి వాస్తవంలో వేరు వేరు కావాలి అది ఒకటే అంటే వాడు అది ఉపాసన కూడా ఆ హృదయంలో వ్యష్టి రూపంగా ఉన్న ఆ సూత్రాత్మయే సకల ప్రాణుల హృదయం ఉన్నందుకు కలదు అదియే సమష్ దిహ్యా భేదా సప్తమరుగణ సముద్రస్వాత్మక భేదములు బాహ్యమునందున్నాయి ఆంతరమునందు భేదములేమి లేవి బాహ్యమునందు భేదములు కలవు ఎన్ని భేదములు గలవు ఆ భేదములు అన్నింటినీ వేదము లెక్క పెట్టింది లెక్క పెట్టి ఏడు ఏళ్లు ఉన్నాయి సెవెన్ సెవెన్స్ సెవెన్ ఎంత ఉంటుంది పార్టీ ఆ పార్టీ నైన్ భేదములు ఉన్నాయి ఆ ఆ పార్టీ నైన్ భేదములకు పేరు నలభై మరుత్తులు ఆ మరువు మరు చెప్తే ఎప్పుడైనా రవిరా సకారాంతం మరుచ వాయువు మరువుతా చిన్నప్పుడు వాయువులు నలభై తొమ్మిది ఏడు ఏళ్ళు నలభై నలభై తొమ్మిది వాయువులు ఏమి చెంది అంటే కొన్ని చెప్తాను నేను మొత్తం నలభై తొమ్మిది నా గుర్తులేవు ఆవాహహ ప్రవాహ మే వాహహ అంటే దాని ముఖం అంతా వీక్షేస్తూ ప్రవాహ అంటే ఒకే దిక్కులో బలంగా విస్తూ మే వాహహ మీ విన్నడుస్తుంటే మీ ముఖం మీద కొడుతున్న వచ్చి ఈ రకంగా ఈ వాయువ భేదములు నలభై నలభై ఐదు సప్త సప్త అంటారు అలా అంటారు సంస్కృతంలో అనే పద్ధతి కైతే ఈ రాముణ్ణి వనవాసానికి ద్వాదశ ద్వి అని అడుగు పన్నెండేళ్ళు ఇంకో రెండు ఏళ్ళు కలుపుకో అంటే పన్నెండు అనబోయి పన్నెండు అనేసి మంతర సంస్కృతి చేసింది కాబోతు ఇంకో రెండు కూడా పట్టింది ఆ పద్నాలుగు చేసింది ఏమిటి పద్నాలుగు విశేషం ఏంటంటే రెండేళ్ళు ఏ ఏడు ఏడుకి చాలా ప్రాముఖ్యము కలదు రెండు ఏడు ఒక ఏడు ఇంకో ఏడు వీళ్ళు కొంపంగి రాకపోతే ఇంకా వాటికి ఆ కొంపే సంబంధం లేదు అని ధర్మశాస్త్రాలు చెప్పాయి పద్నాలుగేళ్ళు రాముడిని అంతరికి తోసేస్తే పద్నాలుగేళ్ల తర్వాత రాముడు వాపసు వచ్చి నేను వచ్చానన్నా భరతుడు నువ్వు రెండేళ్లు దాటేవు కనుక మీకు అని సంబంధం లేదని రూల్ని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి అందుకోసం ఒక రెండు ఏళ్లు రాముడు భరత్రాజా సినిమానికి వచ్చి వెనక్కి వచ్చేప్పుడు హనుమంతుడిని పంపిస్తాడు పద్నాలుగేళ్లు అయిపోయింది లీగల్ గా మనకి రైట్ తక్కువ లీగల్ గా రైట్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు ఒకసారి భరతుడి దగ్గరికి వెళ్ళడం ఆయన ఆయనే కంటిన్యూ వెళ్దాం అనుకుంటే కంటిన్యూ కాని ఆయన మనస్సు ఎలా ఉందో తెలుసుకోం ఎందుకంటే పద్నాలుగు వెద్య యొక్క విశిష్టత గుర్తుపట్టేడు ఆయన అప్పట్లో ఉన్న మనస్సు గురిపోవచ్చు కదా ఈ మనస్సులు మారిపోతాయో అన్ని సందర్భాల్లో మనస్సు మారకుండా ఉండేవాడు మహాత్ముడు శుద్ధిమంది ఉంటారు మామూలుగా ఎదుగులు మనస్సులు మారిపోతాం ఎలా మారిపోతాయంటే నిన్నటి దాకా భుజ భుజాలు కలుపుకుని మిత్రులు స్నేహితులు బంధువులు కలుపుకున్న వాళ్ళు ఈవేళ ఒకళ్ళు ఒకళ్ళు పిచ్చుకుంటారు అలా ఎన్నుక అయితే ఒకప్పుడు పొగులించలేదు ఇంకొకరు పిచ్చింజ అన్ని సందర్భాల్లోనూ సమానంగా ఉండేవాళ్ళు మహాత్ము సో ఇప్పుడు భరతుడు మహాత్ముడ లేకపోతే ఏమిటి అంటే కాదు పద్నాలుగేళ్ళు కింద వచ్చారు వెనక్కి రమ్మన్నాడు పద్నాలుగు ఏళ్ళ కింద వెనక్కి రమ్మన్నాడు ఇప్పుడే వాడు ఎవరు ఒకవేళ ఆయన పద్నాలుగు ఏళ్ళు అయిందండి సేవ్ వాపస్ అని మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం అని అనుకున్నాడు కాబట్టి హనుమంతుడు హనుమంతుడు అన్నాడు అలాగే ఉండుండకపోవచ్చు భర్త నీకేం తెలుసు నువ్వు వెళ్ళి చూసినాడు హనుమతులు బుద్ధి ఉంటుంది అందుకోసం ఆయన బుద్ధిమతాన్ని వరేష్ణాం అలా అవన్నీ పేరు పెడతాడు అందుకోసం ఆయన పంపిస్తారు పంపిస్తే హనుమంతులు వెళ్లేప్పటికీ బస్సు హనుమంతులు రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి బంధుడు అక్కడ ఒక అగ్నివంత్రాన్ని చూపించారు ఈయన అడక్క ముందే ఈయన పరిశీలిస్తున్నాడు ఏమిటా అగ్నివంత్రం సిద్ధంగా ఉండే రేపు రాముడు రావాలి రేపు రాముడు రాకపోతే నేను అగ్నిలో దూరేస్తున్నాను ఇలాంటి సోదరులు ఉంటారా అందులో హాఫ్ బ్రదర్స్ బ్రదర్స్ ఈ రోజుల్లో బ్రదర్స్ ఎలా ఉన్నాడు నేను పోసి తమ్ముడు నా ఇంట్లో నువ్వు ఉండరా అని అనుభవం ఆ దాంట్లో నా వాతావరణంతో చెప్పావు ఉన్నది రోడ్డు లేదు దాంట్లో మీరు వాతావరణం వస్తుంది పోలీసు తమ్ముడు నా వాతావరణుడు లక్ష పది వేలు వస్తున్నాయి యాభై ఐదు వేలు నాకు ఇచ్చే అని అలాగ అన్నదమ్ములు ఇలాగ ఒకళ్ళనొకళ్ళు అన్నదమ్ములలో వైషమ్యాలు అంత అధికంగా ఒకే కల్లి బిడ్డలలో అధికంగా వైషమ్యాలు ఉండడం ఈ చలికాలంలో సో హనుమంతుడు జనం వచ్చి నామేవా నీకు వచ్చిన డౌట్ వచ్చినందుకు మేము సిద్ధిపడాల్సి వస్తుంది వదిలేడు ఆ పర్వతునికి ప్రాణం దక్కాలంటే నువ్వు అభినట్టుగా వెళ్ళాల్సి ఉంటుంది చాలారంటే అక్కడికి చేరకుంటే ఆయన ఇక్కడ ఆయనకి రాజ్యాంగం అక్కడ లేదు నీకోసమే చూస్తున్నాడు ఆయన అది వాళ్ళ కాదు అప్పటికప్పుడు పరిగెత్తుకు ఏడు అంతా ఏడు ఏడు ఏడు ఏడు ఏడు చెదరు అన్ని రకాలుగా మరియు మీకు బాహ్యంలో విస్తరించి ఉండదు కానీ సూక్ష్మంగా ఉన్నాయి సముద్రము ఒక్కటి అలలు ఎన్నో కాబట్టి ఇప్పుడు సముద్రము అలలు వేర్వేదం ఒక్కటైనా అంటే నేను సమాధానం ఏమని చెప్పాలి వేరు వేరుగా కనబడినప్పటికీ ఒక్కటే అని చెప్పి జాలి ఎక్కువ ఊహిస్తే అలరు ఎక్కువ ఉంటాయి జాలి తక్కువ ఊహిస్తే అలరు తక్కువ ఉంటాయి అసలు తీరకపోతే అలరు ఉండమే ఉండవు సముద్రం ఎప్పుడు సముద్రమే సముద్రంలో భేదాలు ఉండవు అలాగే ఆకాశంలో భేదాలు ఉండవు సూత్రాత్మలో భేదాలు ఉండవు పరమాత్మలో భేదాలు ఉండవు ఒకే పరమాత్మ ఒకే అంతర్యాలు ఒకే సూత్రాత్మ ఒకే ఆకాశం ఒకే సముద్రం అవి పోలితలు అవి పొంది పెట్టుకోవాలి అంటే కాదు మామిడి పొందడం చైతన్ గింజ లేదు తుఃఖం లేదు అలాగే దేవుడు లేరు దేవుడు లేరు అలా మామూలు సో రైతులు చాలా కల్మషం అంతవం సూత్రం ఈ వాయువునకు చెందిన తత్వము వాయువు ఏమంటే వాయువునకు చెందిన ఈ తత్వము ఇంకే సూత్రం తత్వము తత్వం అంటే అనారోపిత ఆకారం తత్వం దానికి ఆకారం అని పెట్టదు నేను ఏం ఆకారం పెడతాను వాయువు సూక్ష్మ వాయువు స్థూల వాయువు ఏమాకారం ఇది వాయువు ఆకారం అనేది ఉండదు వాయువు నా వే సూత్రేనా యం లోక పరచోక సర్వాణి భూటాన్ని సందృబ్సి ప్రసిద్ధమేతృష్ ఇది మీరు దృష్టి పెట్టి చూస్తే వెంటనే తెలుసుకో అదే బాధుని సకల ప్రాణులను ఇహలోకం పరలోకం అన్ని ప్రాణులను కలిపి ఉంచుతున్నాడు ఇప్పుడు మనందరం ఇక్కడ పక్షమంటే ఎవరి వాయువును వాడు తెచ్చుకుని వచ్చామ లేదుగా ఒకే వాయువు ఇక్కడ ఉంది నీ ఇంటి దగ్గర అదే వాయువు ఇక్కడ అదే వాయువు అదే వాయువును మనం తీర్చుకుని బతుకుతున్నాము సో ఆయన చెప్పాడు వేమనగాడు తిరుపతి భక్తు అన్నమయ్య అన్నమయ్య ఏమన్నాడు బ్రహ్మ మెట్టిన బ్రాహ్మణులు మెచ్చిన భూమి చందాలు మెచ్చిన భూమి అదే భూమి అందరూ అదే భూమి ఆయన భూమి అన్నట్టు ఇక్కడ వాయువు అంటున్నారు అదే వాయువు అసలు అదే వాయువు అదే దాన్ని వేగువేపు గాలి ఏం పెరగట్లేదు ఒకే భూమిపై ఒకే నేలపై ఉన్నాము ఒకే నీళ్ళు త్రాగుతున్నాము ఒకే తిండి తింటున్నాము ఒకే గాలి పీలుస్తున్నాము ఒకే ఆకాశంలో విహరిస్తున్నాము మన లోపల కూడా ఇది బాహ్య అదే సూత్రాత్మ మన లోపల నుండి మనల్ని నిలబడుతూ ఉన్నది చూ ప్రసి ఈ విషయం లోకంలో కూడా ప్రసిద్ధంగా తెలుస్తుంది తెలుసుకోనే ఉంది కథం ఎలా తెలుసుకోదంటే వాయువు సూత్రం వాయువుకు సూత్రం అని పేరు నిబట్టే ఆ ప్రసిద్ధి వచ్చేస్తుంది వాయువుకు సూత్రం అని పేరు ఎందుకు పెట్టాడు సూత్రం అంటే దారం మాలలో పూర్లన్నింటినీ దారం కలిపి కట్టి ఉంచేటట్టుగా వాయువు మనందరినీ కలిపి కట్టి సో సర్వము అంటే సర్వమును కలిగి ఉంచేది వాయువే తస్మాత్ బయ్య తర్వాత మరి మంత్రం లేదు నీకు మంత్రం అందాము తస్మాత్ బై గౌతమా ప్రేతమాటమా అని చేతనే వాయువే సర్వమును నిలబెడుతోందని మీరు ఎలా చెప్పగలము ఎలా చెప్పొచ్చంటే ఆ వాయువు ప్రాణ రూపంగా ఉన్న వాయువు పక్కడికి పోతే వాణ్ణి ప్రేతం అంటారు శవం అంటారు మనిషంతో ప్రాణం ఉన్నప్పుడు మెళ్ళం ఆలరా కాఫీ ఇస్తారు అవ్వ చేస్తారు ప్రాణం పోతే ఏమంటారు ప్రాణం పోతే దాన్ని తీసుకెళ్లి తగలబెట్టండి అంటారా అలా లేకుంటే తల్లిగారు పోయారు అనుకోండి మా తల్లిగారిని తీసుకెళ్లి తగలబెట్టని తీసుకెళ్లి తగలబెట్టారా అందరూ దాన్ని దాన్ని తీసుకెళ్లి తగలబెట్టు దాన్ని అంటే ఆ ప్రేతముకు తీసుకెళ్లి తగలబెట్టకున్నప్పుడు మా దుకునే తర్వాత ఏమి ఆ దేహానికి ఏమి ఆ దేహానికి తల్లి అన్నా అంటూ కొంతమంది నిజ వేస్తాం లేదు అలా అన్నా కూడా నీడబడే ఆడవరావు ఇలా చేస్తున్నారు చచ్చిపోతున్నప్పుడు తల్లికి దండం పెళ్ళాలి సేవ చేయాలి కాని చచ్చిపోయిందరోడు వెళ్ళి ఏది ఇస్తే ఒక ఆయన ఉన్నాడు ఆయన దూరంగా ఉన్నాడు తండ్రికి ఉన్నాడు తండ్రికి ఎప్పుడు మంచి నేను కూడా ఇవ్వలేదు తండ్రి అడగలేదు ఆయన ఇచ్చే సందర్భం చిన్నప్పుడు కూడా ఇవ్వాలని ఆయన జరిగే సమయం లేదు ఆయన ఇవ్వలేదు ఈయన తాగలేదు ఈయన బతుకు ఈయన బతికాడు పోయాడు పోతే అలా కొనుక్కోబెట్టాడు తాత మీద ఈయనకి ఇచ్చారు ఆయన రైలు చెప్పి ఈ చెప్పి ఆయన కొడు అంటే పెట్టారు ఇవాడీ మొన్న కొద్దటి ఇంక తీసుకెళ్ళండి అయితే కాదు రాలేదు చూడడానికి ఆశ ఆసక్తిపోయింది ఇలాంటి అనవసరపు మాట్లాడు ఏముంది చూడడానికి అక్కడ సో ఆ తొమ్మిది విషవాన్ని తీసుకెళ్లాలంటే ఈ కోసం ఆపేది పది తనకు వచ్చాడు బస్సు దిగి రిక్షా తీసుకొచ్చాడు టాక్సీ చేసుకుని ఎడవచ్చుగా ఒక గంట ముందు మళ్ళీ డబ్బులు కదా వచ్చాడు వచ్చి వచ్చి నాన్న అని తాళ పడుతున్నాడు పడిపోయి లేవడు వీళ్ళందరూ ఈ పాడీ అది కట్టుకుని ఎలా లేవబోతుండడు కదా ఇంకేసి లేవ తీయండి ఇంత పట్టి ఇంకెప్పుడు పట్టుకెళ్తారు ఈ బాధని కుటుంబం ఎవరైతే ఉండలో ఉండిపోవడానికి లేకుండా అందరూ కష్టపడుతున్నారు తీసుకెళ్ళారు ఈ బతికి పళ్ళు తీ అంటే ఇప్పుడు ఈ పెద్దలు ఇంకా లేవడు ఆకరికి ఎవరు గొడవ లేదు ఏ పర్సే ఎందుకు పోడవాడు కూర్చున్నాడు అని ఈ శవాన్ని తీసుకెళ్ళి పట్టిన ప్రాణం పోయేక ఇంకా తండ్రి కాదు కాదు ప్రేతం ఆడు ప్రేతం అంటారు తప్ప తండ్రి అంటారా ఆ ప్రేతం అనకుండా తండ్రి అనేట్లా చేసింది ఏది ఆ సూత్రం ఆ సూత్రం ఉండబట్టి ఆ దేవుడు ఉండబట్టి అది తండ్రి అన్నారు తల్లన్నారు పండితున్నారు ఆ దేవుడు తగ్గించిపోతే ప్రేతం అంటారు ఇది సోమవారం